అదర్ పర్సన్స్ ఇన్ ది వేయమానం నీయమానా అంటే ప్రదర్శ్యమాన మార్గా ఇదిగో ఈ మార్గంలో నడవండి అని వాడు దారి చూపిస్తాడు దారి చూపిస్తే వాడు చూపిస్తున్న దారేమిటి వాడి యొక్క తాహతంతా వాడి అర్హత ఎంత చూసుకోకుండా వెంట పరిగెత్తారనుకోండి వీళ్ళు అంధుల జమ అయిపోతారు అదే అంటున్నారు యథాలోకే అంధా అక్షిరహితాహ గర్త కంటకాదవు పతంతి తద్వత సో అంధేనైవ నీయమానా ఒక అంధుడు పది మంది అంధుల్ని నడిపిస్తున్నాడు అనుకోండి అప్పుడేమంటవుతుంది ఈ అంధుడి వెనకాల వెళ్లేటువంటి వాళ్ళు యథాలోకే మన నిత్య జీవితంలో కూడా అనుభవం ఉన్నది అంధులు అక్షిరహితాహ చూపు లేని అంధులు ఏం చేస్తారు వాడి వెనకాల వెళ్తారు వెళ్లి గర్తంలో పడతారు గర్తము అంటే గొయ్యి గోయ్యలో పడిపోతాడు కంటక ముళ్ళల్లో పడతాడు వెళ్ళి ఆ అది శబ్దం చేత ఏదో మురికి నీళ్ళలో పడతాడు ఏదో రకరకాలుగా సో తద్వత అదేవిధంగా వాడు అకృతార్థుడు వాడేమీ తెలుసున్నవాడు కాదు వాడి వెంట పడితే మీరు ఏం కృతార్థత పొందుతారు మీరు కూడా అకృతార్థులుగానే మిగిలిపోతారు ఒక ఆయన ఏదో పాపం ఆయన కష్టం వచ్చింది కష్టం వస్తే ఎవరో ఒక ఆయన దగ్గరికి వెళ్ళారు వెళ్తే ఆయన మీరు ఫలానా యాగమో యజ్ఞమో ఏదో ఉంది చండీ యాగం అని మంచిది సోకే ఆ చండీ యాగం చేసినట్లయితే మీ కష్టాలు తీరుతాయి అని ఎవరో ఒక ఆయన ఆ చండీ యాగం వెంటనే పాపం కష్టాల నుంచి బయటపడడం కోసం ఆ చండీ యాగం చేయడానికి ఎంత ఖర్చు అవుతుందని అడిగారు అడిగితే పదివేలు అవుతుందని చెప్పారు ఈ మీరు ఖర్చు పెట్టడానికి హీ వాజ్ నాట్ రెడీ దట్ వాస్ హీజ్ ప్రాబ్లం He was ready to perform that ritual, but not ten thousand. So now you caused a lifting of 10 pounds. You know then and you preach the część tour of that tradition, you've done it with nohtful You said so. So now you read that point you never saw it etc. You're fazendo it in a possible way and things like that. దాన్ని మళ్ళీ బేరం ఆడారనుకోండి దీంట్లో వచ్చిన తేడాను దాంట్లో కవర్ చేసుకుంటాడు కూడా మళ్ళీ అక్కడే బేరం ఆడకూడదు సో ఇంకో వాళ్ళని అడిగాడు ఆయన అడిగితే ఆ ఇంకొక ఆయన ఏం చెప్పారంటే నాకు తెలీదు కానీ నాకు తెలిసిన వ్యక్తిని నేను చూపిస్తాను అని నా దగ్గరికి పంపించారు ఆయన నా దగ్గరికి వచ్చారు నేను చెప్పాను మీ అభిప్రాయం బానే ఉంది చండీ చేసి కష్టం నుంచి బయటపడొచ్చు ఏమీ అభ్యంతరం లేదు కానీ పదివేలు అక్కర్లేదు రండి మీరు కష్టం అంత అంత ధనం ఆయన దగ్గర లేదు నేను ఒక సులభమైన ఉపాయం చెప్తాను ఒక ఐదు వందల్లోనో మూడు వందల్లోనో అయిపోతుంది మీరు అది చేసేసి ఆ కష్టం నుంచి బయటపడవచ్చు బట్ అట్ ది సేమ్ టైం నేను అల్వాల్లో గీత పాఠం చెప్తున్నాను దానికి కూడా దయచేయండి అని చెప్పాను ఆయన వెంటనే హీ ఫాలోడ్ బోద్ది అడ్వైసెస్ అండ్ యూ బిలీవ్ మీ హీ బికేమ్ ఏ వండర్ఫుల్ స్టూడెంట్ ఆఫ్ గీత And later, he he raised it to such a అండ్ లేటర్ హీ రైజ్ టు సచ్ ఎ లెవెల్ హీజ్ నో మోర్ నౌ బట్ హీ డైడ్ విత్ ఎ స్మైల్ ఆన్ హిస్ ఫేస్ జీవితంలో కష్టం ఏమిటి అనే మాటకి కష్ట సుఖదుఖాలు వాటిల్లో మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి అనేటువంటి అత్యంత మౌలికమైనటువంటి ఆత్మమీమాంసలో ఆయన ఎన్నో సంవత్సరాలు శ్రవణం చేసి భాగవతాన్నంతరినీ కూడా జాగ్రత్తగా శ్రవణం చేసి మహానందంతోనే కృతార్థుణ్ణి నాకే లోటు లేదు అనేటువంటి ఒక చిరునవ్వుతో ఆయన ప్రాణాన్ని విడిచారు కాబట్టి కరెక్ట్గా సరైన దారిలో వెళ్ళాలి కానీ ఆ వెళ్ళి దాంట్లో ప్రారంభంలోనే హంస ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా వెళ్ళి గోతులో పడ్డారనుకోండి హోల్ లైఫ్ గెట్స్ మిస్టేక్ అండి గొప్పగా చేశానని కాదు మీ ఊరికే అంధేనమనియమాన యథాంధ అనే సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి హౌ షుడ్ ట్రై అనే దానికి నేను దృష్టాంతంగా చెయ్యి నాకు జాతర ఏమో దృష్టాంతాన్ని నేను చెప్పాను కాబట్టి సో అక్షిరహిత గర్త కంట కాదవు పతంతి ఆ తర్వాత పదివేల రూపాయల్లో మిగిలిందని నాకేదో ఇవ్వదు మీరు నాకేమీ ఒక్కర్లేదు మీ డబ్బు మీ దగ్గర పెట్టుకోమని చెప్పాను ఎందుకంటే ఆయన ఆయన ధనాన్ని పుచ్చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఎప్పుడైనా కావాల్సి వస్తే నేనే తీసి వాడుకుంటా ఇట్స్ విట్ ఈస్ ఇన్ హిజ్ పాకెట్ ఇట్ ఈస్ హ్యాస్ గుడ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ మై పాకెట్ కాబట్టి దట్ ఫ్రీడమ్ and the comfort is at the same time a, an understanding a vision so it should be like that they gaane ulanta honam chesekunni unna dhananandam ni kharchu pettesi malli adhe kashtamlo aa kashtam poi kashtamlo nilabaddatuga malli adhe benga tote adhe anxiety tote nilabadtte it serves no real purpose కాబట్టి అంధేనైవనీయమాన యథాంధాను ఉండకూడదు కష్టంలో ఉన్నవాడు లేకపోతే ఒక డిఫికల్టీలో ఉన్నవాడు వాస్తవంగా దారి చూపగలిగేటువంటి విధానాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది తప్పిస్తే ఏదో గుడ్డ దుజలో పోవడానికి వీల్లేదు నెక్స్ట్ మంత్ర అవిద్యాయా బహుధా వర్తమానా వయంకృతార్థా బాళకర్మిణ న ప్రవేదయంతి రాగా తేనాతురా క్షీణలోకా ఈ నింద నిందంటర్ నిందంటే కొంచెం క్రిటిసిజం నిందంటే తిట్టడం అని కాదండ క్రిటిసిజం క్రిటిసిజం యొక్క తాత్పర్యము నహినందాన్యాయం మీకు మనం చేశా ఒక వ్యక్తిగతంగా ఒక మనిషిని దిగలాగడం తాత్పర్యం కాదు ఈ మార్గము సరైంది కాదు నువ్వు ఆ మార్గంలో ఉన్నావేమో చూసుకో ఆత్మవిమర్శ చేసుకో ఆ మార్గంలో ఉంటే ఆ మార్గం నుంచి బయటకు వచ్చేసి సన్మార్గంలోకి నువ్వు వెళ్ళు అని తల్లి పిల్లవాడికి బోధించినట్టుగా శృతి బోధిస్తుంది తప్పిస్తే నింద యొక్క తాత్పర్యం ఎవడో ఒక వ్యక్తిని ఫిజికల్ పర్టికులర్ వ్యక్తిని నిందించడం ముందు తిట్టడం ముందు తాత్పర్యం కాదు దాన్ని నహి నింద న్యాయము అంటారు నింద కాదు నహి నింద ఏమండో ఇది నింద అనుకున్నారు అంటే అర్థమేంటి అంటే అంతకుముందు తిట్టేసి నేను తిట్టేసానని మీరు మాత్రం అనుకోకండి అంటే అర్థమేమిటి తిట్టేసేప్పుడే అలా అంటారు మీరు మహాత్ములు చాలా గొప్పవారు అని నేను మిమ్మల్ని తిట్టానని అనుకోకండి అని ఎవడో అండవు అలా ఎవడో మాట్లాడ్డా ఎలా మాట్లాడతారండి ఏమండవు మీరు మనం చేసిన పని ఏం బాగోలేదు నేను మీతో ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాను అనుకుంటున్నా అనుకుంటున్నాను కానీ మీరేమనుకోవద్దు నేను మిమ్మల్ని నిందించడం ఒక తాత్పర్యం లేదు అని అప్పుడు నిందిస్తాడు సో దీన్ని నహినందా న్యాయము అంట ఒకప్పుడు ఫెయిర్గా కనుక అలా చెప్పినట్లయితే మనం దానికి నీట్గా తీసుకోవచ్చు ఫెయిర్గా ఎదురువాడు ఫెయిర్గా చెప్పినప్పుడు తప్పే ఉంది ఈజ్ నాట్ ట్రైంగ్ టు పుల్ మై లెగ్ ఈజ్ ఓన్లీ ట్రయింగ్ టు పాయింట్అవుట్ ఏ మిస్టేక్ ఇన్ కరేజ్ ఉండాలి మహీనంద న్యాయం యొక్క తాత్పర్యం అదే అంతేగాని కర్మిణాని కర్మని కర్మ మార్గాన్ని దాంట్లో ఉండే లోటుపాట్లని చూపిస్తోంది శృతంతే అంతేగాని కర్మ మార్గము యూస్ లెస్ అని చెప్పట్లేదు కర్మ మార్గాన్ని బోధించింది ఎవరు వేదమే కానీ కర్మ మార్గాన్ని బోధించి అది ఇనీషియల్ స్టెప్స్ అవి యూ షుడ్ రైజ్ అబౌ దట్ అని చెప్పడం కోసం కర్మ మార్గంలో ఇరుక్కుపోవద్దు దిస్ ఈజ్ One thing of which people should not make this mistake, you should not get stuck anywhere. Chara eva, chara eva, and Rukvedam Yoka, both. Chara eva. Mundo kunaadu, Mundo kunaadu, and then, Āgipovaddu. Ekada mundo kunaadau manntau. Tamogunanle uundi, karmalne yehmi chayi kundaga, alaga baddha kanga uundi, unnava, ala unndaddu. Mancho chudu, idaho karma chayi. Chara. సరే మంచో చెడు ఏదో కర్మ చేయమన్నావు కదా అని మొదలుపెట్టి మంచి చేసి ఆ తర్వాత చెడుపోతూ చేయబోతుంటే చెడు మంచే చేయి చెర మంచి కర్మలు చేస్తుంటే కామ్యకర్మలు కామన కోసం ఏవో మంచి కర్మలు చేస్తుంటే కామనల్ని వదిలిపెట్టు కామ్యకర్మల్ని పక్కన పెట్టు అది యోగ్యత కాదు కామ్యకర్మలు ఎవరికి శోభన ఇవ్వవు కామన ఎవ్వడికి శోభన ఇవ్వదు మహారాజు కామన చేసేటంటే వాడి యొక్క రాజ్యత్వానికి అది లోటు వచ్చేసినట్టే విద్వాంసుడు ఒక కామనని కామన అంటే జస్ట్ డిసైడ్ ఏదో ఒక కామన కలిగి ఉన్నాడనుకోండి హి వికంసద్దింటే ఎవరుబడి ఎరౌండి హిం సో వద్దు కామన వద్దు నిత్యకర్మలు నిష్కామంగా చేయి చెరా నిష్కామ ఆత్మకర్త ఉనో కాదు ఆలోచించావా ఎప్పుడైనా ఆత్మ అసలు కర్తే కాదు కర్త అయితే ఏదో సకామకర్మో నిష్కామకర్మం ఆత్మకర్తే కాదు టేక్ టేక్ ఎ స్టెప్ ఫార్వర్డ్ బీ అకర్త దట్ ఈజ్ యువర్ స్వరూపం ఇన్ ఎనీ కేస్ అండర్స్టాండ్ దట్ కర్మణ్యకర్మ పశ్చేట్ అకర్మణిచకర్మయ స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్ కర్మ కృత్ ఆత్మకర్త కాదు అని తెలుసుకున్నవాడే సకల కర్మలను చేసినవాడు అని శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు కాబట్టి దాన్ని తెలుసుకో ఆత్మభోక్త కాదని తెలుసుకో చెరా చరా చెర చెర డోంట్ గెట్ స్టక్ అట్ ఎ గివెన్ లెవెల్ అని శృతి యొక్క బోధ అందుకోసం ప్రారంభంలో ఏదో ఒక కర్మ చేయని చెప్పిన శృతి ఆ మాటను పక్కన పెట్టి మంచి కర్మనే కామ్య కర్మను చేయి ఆ మాటను పక్కన పెట్టి ఆ విధంగా ముందు ముందుకు తీసుకుపోతుంది తమోగుణంలో ఉండకు రజస్సులోకి రా రజస్సులో ఉన్నవాడిని అబే రజస్సు మంచిది కాదు సత్వగుణంలోకి సత్వగుణంలోకి తీరా వచ్చిన తర్వాత గుణాతీతుడువు కా అని కాబట్టి ఇక్కడ కర్మ యు హెవ్ టు అండర్స్టాండ్ ఇన్ దట్ కాంటెక్స్ట్ అవిద్యాయాం బహుధా వర్తమానా ఆ అజ్ఞానంలోనే వీడు గిరగిరగిరగిర తిరుగుతూ ఉంటాడు నేను కర్తని అనే నిర్ణయంలో ఉంటాడు కర్త ఐఎమ్ ది కర్త నేనేమో కర్తని కనుక నేను కర్మల్ని చేసుకోవాలి అని ఓ కర్మ చేస్తాడు మరో కర్మ చేస్తాడు మరో కర్మ చేస్తాడు మరో కర్మ చేస్తాడు ఇది తీర్థయాత్ర చేసి వాళ్ళు ఉంటారు సౌత్ ఇండియా తీర్థయాత్ర పూర్తి చేసేసి నార్త్ ఇండియా నార్త్ ఇండియా పూర్తి చేసి వెస్ట్ ఇండియా అది పూర్తి చేసి ఈ ఇండియా ఇప్పుడు కైలాసం దాకా వెళ్ళిపోయాం ఇంకా కైలాసం దాటి ఇంకెక్కడికి వెళ్తారో ఆర్కిటిక్ వెళ్ళాలి కైలాసం యాజ్ ఆఫ్ లవ్ ఆర్కిటిక్ లో మేరు పర్వతం ఉంది వీలు రండి ఎవడో మొదలు పెడతాడు ఇప్పుడు దక్షిణ కైలాసం అండి ద్రాక్షారామం ఉంది లేకపోతే ఉంది అది దర్శనం చేసుకుంటే దక్షిణ కాశీ కాశీని దర్శనం చేసినట్టే రైళ్లు అవి వచ్చాయి కాబట్టి ఇంక నో మోర్ సాటిస్ఫైడ్ విత్ దక్షిణ కాశీ గో టు రియల్ కాశీ ఓకే యు హాన్ టు కాశీ మనం ఇది మిడిల్ కాశీ యూహటు గో టు ఉత్తర కాశీ అసలు కాశీ అది సో ఇప్పుడు బస్సులో వచ్చాయి ఇంతకుముందు ఉత్తరకాశీ నడిచి వెళ్ళి వాళ్ళకి వచ్చేది అబ్బా మన వల్ల కాదు ఇప్పుడు బస్సులు వచ్చాయి ఉత్తరకాశీ దాకా బస్సు వెళ్ళిపోతుంది సో ఉత్తర కాశీ అయిన తర్వాత ఇప్పుడు కైలాస్ మానస సరోవరము కైలాస్ మంచిది కైలాసం వెళ్ళారు ఇంక ఇప్పుడు ఏం చేస్తారు కైలాసం వెళ్లి వచ్చేసాడు ఈ రివైజ్ ఇన్ పర్ఫెక్ట్ ఎగైందా సేమ్ ఇన్సర్ఫెక్టర్ నేను కైలాసం దగ్గర ఉన్నాను కైలాసం దగ్గర ఉంటే ఒక గ్రూప్ వచ్చారు మన తెలుగు వాళ్లే సరే వాళ్ళు తెలుగు మాట్లాడుతుంటే నేను విని ఊరుకున్నాను కానీ నేను తెలుగు మాట్లాడుతుంటే వాళ్ళు వినే ఎవడ వాళ్ళతో అటుకుల ఓదేదో సంతోషం అయిపోయింది వాళ్ళలో ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు ఆయన ఒక ఆయన ఏమన్నారో తెలుసిన విజయవాడ వచ్చాక నీ సంగతి చూస్తాను అంటే ఈయనన్నారు విజయవాడ దాకా ఎందుకు ఇప్పుడే చూడు ఇద్దరికి ఆక్సిజన్ చాలాక ోత్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ అక్యూట్ ఆక్సిజన్ డెఫిషియన్సీ ఈయనకే ఆయాసమే ఆయనకే ఆయాసమే ఇద్దరు అస్మా పేషెంట్ లాగా అయిపోయారు అందరూ అయిపోయారు ఇద్దరు దాంట్లోనే ఆ చాలని చాలీ చాలని ఆక్సిజన్ ని ఏదో ఉత్సాహం తెచ్చుకుని విజయవాడ దాకా అయింది ఇప్పుడే చూడు అని అని ఆయన ఇంకో మాట ఉన్నారు విజయవాడలోనే పొను చూద్దు కానీ నువ్వు ఎంత చూస్తావో నేను చూస్తాను అని అన్నారు అది విని నేను ఆశ్చర్యపోయాను ఒక కైలాసం వచ్చినా కూడా కాబట్టి సో కైలాసం అయిపోయింది రేపొద్దున ఆర్కిటిక్ ఉంది ఇంకా ఆర్కిటికో అంటార్కికోచ్ బీ హో ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ది నేమ్ అది మేరు పర్వతం అంటే అదే మేరు పర్వతం ఈజ్ ఆర్కిటిక్ కైలాసం తర్వాత మేరు మన మన శాస్త్రంలో వర్ణించింది అది మేరు పర్వతం అంటే అది మైథలాజికల్ మౌంటైన్ కాదు ఇట్స్ రియల్ మౌంటైన్ జగ్రాఫికల్ డిస్క్రిప్షన్ ఇట్ ఈస్ దట్ ఈజ్ ది మేరు మేరు ఈజ్ ది నార్త్ పోల్ దగ్గర ఉండే ఒక పర్వతం అక్కడికి వేసి దానికి మేరు అంటే పీపుల్ విల్ బోరియాలిస్ట్ చూడండి అరోరా బోరియాలిస్ అని మల్టిపుల్ కలర్స్ వస్తాయి ఆ కలర్స్ అన్ని ఆ పర్వతం మీద రిఫ్లెక్ట్ అయ్యే ఇది గోల్డ్గా కనపడుతుంది దట్ ఈస్ ది మేరు పర్వతం అక్కడికి తీర్థయాత్ర వేశారనుకోండి మీ అందరికంటే ముందు నేను వెళ్ళి సో ఇంకెక్కడికి వెళ్తారు తీర్థయాత్రకి కాబట్టి తీర్థయాత్ర అంటే అర్థం ఏంటి పరమేశ్వరుడు ఒక చోట ఒక ఒక ఫిక్స్ అయి ఉన్నాడు అవిద్యాయా మంతరే వర్తమాన అంతకంటే అజ్ఞానం మరొకటి తీర్థయాత్ర యొక్క అభిప్రాయం ఏమిటంటే పరమేశ్వరుడు పంచభూతముల రూపంగా విరాట్ రూపుడే ఉన్నాడనే సత్యాన్ని గ్రహించడం కోసం తీర్థయాత్ర కానీ మీరు తీర్థయాత్రలు చేసి ఈశ్వరుడు ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఫిక్స్ అయి ఉన్నాడనే ఉద్దేశంతో తీర్థయాత్రలు చేసినట్లయితే హే అవిద్యాయా మంతరే వర్తమాన కాబట్టి ప్రతీది మంచిది కానీ యూ హెవ్ మేక్ ప్రాగ్రెస్ టెన్త్ క్లాస్ మంచిదా కదా మంచిది ఓకే నేను మంచి టెన్త్ క్లాస్ పాస్ అయిపోయాను అని కూర్చున్నాడు అనుకోండి వాడు బుద్ధిమంతులు కనబడతాడా ఇంటర్మీడియట్ మంచిది అయితే నేను ఇంటర్మీడియట్ అయిపోయినా ఇంక నేనేం మాట్లాడినా నాకు పెళ్లి చేసేయంటే అది బాగుంటుందా అది బీఎస్సీ మంచిది బీఎస్సీ మంచిది అయితే నేను బీఎస్సీ చేసేస్తాను బీఎస్సీ అంత తక్కువ క్వాలిఫికేషన్ అదే కానీ మరొకట్లేదు ఎంఎస్సీ ఎంఎస్సీ అయింది ఒకతనం ఎంఎస్సీ అతను రీసెర్చ్ సెంటర్లో జాయిన్ అవ్వడానికి వచ్చాడు నేను చెప్పాను ఎవరు వెళ్ళివాడా ఐ డోంట్ యూ డూ పీహెచ్డీ పెళ్లి అయిందా అని అడిగాను లేదా పోయి పీహెచ్డీ చూసుకో కాదండి మంచి రీసెర్చ్ సెంటర్ మంచి రీసెర్చ్ సెంటర్ ఏమిటి మొత్తం రీసెర్చ్ సెంటర్లో ఎంఎస్సీ వాడు నువ్వు ఒక్కడవే మేమందరం నిన్ను పురుగును చూసినట్టు చూస్తాం టేక్ కేర్ అని చెప్పాను కరెక్టే వెళ్ళి రీసెర్చ్ చేసుకుని వచ్చాడు ఇప్పుడు పెద్ద పొజిషన్లో ఉన్నాడు ఎందుకంటే ఎంఎస్సీ ఇది ది డమ్బెస్ట్ క్వాలిఫికేషన్ ఇట్స్ నాట్ ఏ క్వాలిఫికేషన్ పెట్టాలి పిహెచ్డీ ఓకే పీహెచ్డీ చేశారా మీరు అది చేసాం హోట్ డాక్టర్ రిసెర్చ్ చేశారా అబ్బే లేదు నో యూజ్ హౌ మెనీ పేటెంట్స్ యూ హ్యావ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పేటెంట్స్ నో యూస్ హౌ publications పబ్లికేషన్స్ యూ హెవ్ టూ సి టూ పబ్లికేషన్స్ ఇస్ నాట్ ఎ పబ్లికేషన్ ఏటా చెర యూటి యూ హెవ్ టు మేక్ ప్రోగ్రెస్ యూ షుడ్ నాట్ స్టాప్ ఎట్ ఎనీ లెవెల్ కనుక సో తీర్థయాత్ర చేసి అక్కడ ఆగిపోకూడదు తీర్థయాత్రలు చేసుకుని పుణ్యం సంపాదించుకుని ఆ పుణ్య బలం చేత ఆత్మయే బ్రహ్మ అని తెలుసుకోవాలి ఏ ఈశ్వరుణ్ణి మీరు జగత్తులో వెతుకుతున్నారో కాశీలోనూ రామేశ్వరంలోనూ ఏ ఈశ్వరుణ్ణి వెతుకుతున్నారో వాస్తవంలో ఆ ఈశ్వరుడు మీ స్వరూపమే అయి ఉన్నాడు నోట్ దట్ ఫ్యాక్ట్ అంతవరకు మీరు ప్రోగ్రెస్ చేయాల్సి ఉంటుంది పూర్ణస్థితి వరకు అలా చేయకుండా అక్కడే ఉండిపోయారనుకోండి ఇదంతా నేను బహుధారణ కోసం చెప్తున్నా బహుధా బహుప్రకారం వర్తమానం ఆ దాంట్లోనే తిరుగుతూ ఉంటారు సౌత్ ఇండియా అయింది నార్త్ ఇండియా నార్త్ ఇండియా అయింది మరొకటి మరొకటి అయింది ఇది అయింది తీర్థయాత్రలు తీర్థయాత్రలు కర్మలు ఇంకే కర్మలు ఉన్నారు ఓ అగ్నిష్టోమం చేశారు అగ్నిష్టోమం లెక్కేమిటండి అతిరాత్రం చేయాలి అతిరాత్రం చేశారు అది లెక్కేవి ఓ పౌండరీకం చేయాలి అని ఈ విధంగా మంత్రాలు నాకు గుర్తు రావట్లేదు చాలా బాగా చెప్తారు ఈ ఈ కర్మ కంటే అదే కర్మలో తిరుగుతూ ఉంటాడు ఇన్ ఎవర్ రైజెస్ హరిజాంటల్ గ్రోత్ చాలదు వెర్టికల్ గ్రోత్ ఉండాలి ఈ తీర్థం చూసాం కాబట్టి అది అది చూసాం కాబట్టి ఇది ఏకంగా నేను యాభై తీర్థాలు చూశాను దట్ ఈజ్ హర్జాంటల్ గ్రోత్ యూ షుడ్ వెర్టికల్లీ గ్రో హౌ ఈశ్వరుడు ప్రతి ప్రాణి ఉన్నాడు ప్రతి ప్రాణిలోనూ ఈశ్వరుడు ఉన్నాడు ప్రతి కణంలో ఈశ్వరుడు ఉన్నాడు అనే స్థితికి గ్రో వెర్టికల్లీ వన్ షుడ్ గ్రో క్వాంటిటేటివ్ గ్రోత్ కాదు క్వాలిటేటివ్ గ్రోత్ ఉండాలి సో అలా లేకపోతే గుడుగుడు గుంచా ఉంటారు అక్కడే తిరుగుతూ ఉంటాడు అవిద్యాం బహుధా వర్తమానా పైగా వయం కృతార్థ ఇది మూఢాహ అభిమన్యంతి దీనికో అభిమానం ఒకటి బాలాహ బాలాహ అన్నారు ఇంతకుముందు మూఢాహ అన్నారు ఇప్పుడు బాలాహ అన్నారు బాలాహ అంటే పిల్లలు పిల్లలు అంటే బాలు బాలు బాలు శబ్దానికి ఇసుక ఇసక అర్థం ఉన్నది నేను మొన్న ఏదో బస్సులో వెళ్తున్నాను ఎందుకంటే అక్కడ పెద్ద ఇసక ఒకటి పోసు ఉంది ఏమిటే ఇంత పెద్ద కుప్పు ఉంది ఇసక ఇంత పెద్ద కొట్టుంది పర్వతంలాగా ఉంది అని అనుకున్నా వెంటనే బాలువా కేంద్ర అంటే అక్కడ ఇసక అమ్ముతారనమాట ఆ బాలు అనే పదం చూసి ఓ దిస్ ఎ బ్యూటిఫుల్ వర్డ్ అని ఎందుకంటే సంస్కృతంలో బాలు ఆర్ బాలు ఉభయోరభేద దానికి ఇసక అర్థం సో బాలాహంటే ఇసక మేడలు కట్టేవారు పిల్లలు బీచ్కి తీసుకెళ్తే ఇసుక మేడలు కడతారు పూర్వం పిల్లలకి వారు ఇప్పుడు పెద్దలు కూడా ఒమరు పెట్టారు ఇసుక ఆర్కిటెక్చర్ ఇసుక శాండ్ స్కల్ప్చర్ అని శాండ్ కి మధ్యన ఒక పెద్ద పోటీ ఒకటైంది ప్రపంచ వరల్డ్ శాండ్ స్కల్ప్చర్ కాంపిటీషన్ దాంట్లో ఒక ఆయన పెద్ద విఘ్నేశ్వరుడు బొమ్మను చెక్కి నెగ్గాడు విచ్ గుడ్ బట్ అట్ ది సేమ్ టైం ఆ శాండ్ తోటి మీరు ఒక పెద్ద కోటో బొమ్మ ఏదో చేశారనుకోండి ఇట్ విల్ నాట్ స్టే దర్ ఇట్ విల్ కొలాప్స్ ఇసుక మేడల్ అంటే మేడల్లో ఉంటాయి తప్పిస్తే దాన్ని అది ఇట్ వాంట్ స్టే ఫర్ లాంగ్ అలాగే ఈ కర్మ మార్గంలో మీరు సంపాదించే పుణ్యమంతా కూడా అటువంటిదే అభిమన్యు అంటే దీనికి అభిమానం ఒకటి ఏమిటి నేను కట్టిన ఇసుక మేడ మీ అందరి గొప్ప ఇసుక గొప్పది అని ఓ సర్టిఫికెట్ ఒకటి పైగా ఎందుకండి ఇసుక గంట సేపు ఉంటుంది అభిమానమే మిగులుతుంది నేను గొప్పవాడిని ఎందుకంటే గొప్పవాడివి నేను కట్టిన ఇసుక మేడ గొప్పవాది కనుక నేను గొప్పవాడివి ఇది అభిమన్యంతి బాలాహ పిల్లలు అలా అభిమానం పెట్టుకుంటారు పర్వాలేదు గొటి గొటిబిళ్ళ ఆడొచ్చి మేము చిన్న కూడా ఆడి వెళ్ళం నేను ఈవేళ డెబ్బై స్కోర్ చేశాను నువ్వెన్ని స్కోర్ చేసేవరా నేను యాభై ఏఎం సుపీరియర్ టు ఏమిటి గోటి బిళ్ళ ఏదో క్రికెట్ అంటే పోని పేమెంట్లు డబ్బులు ఉంటాయి గోడి పెళ్లాట్లో ఏముంది ఇది సో బాలాహ ఈ కర్మ చేశాను ఆ కర్మ చేశాను నీకంటే నేను ఎక్కువ కర్మ చేశాను ఏ కర్మ చేసినా కూడా ఫైనల్ గా కర్మ అత్యల్పము ఫలము అది పెరిషబుల్ పెరిషబుల్ కమోడిటీ ఫలము అంటే పెరిషబుల్ కమోడిటీ ఫలుగుతా లయం గచ్చతి ఫలం కాబట్టి కర్మ మార్గంలో అలా చిక్కుపోవద్దు కర్మ కంటే పైకి లేవండి కర్మ తర్వాత ఉపాసన ఉన్నది ఆ తర్వాత జ్ఞానం ఉన్నది ఇఫ్ డాట్ గెట్ స్టక్ దే ఎవడు స్టక్ అయిపోతాడు చెప్పండి ఎత్ కర్మిణ నత్ ప్రవేదయంతి రాగా ఈ కర్మీ అని ఉన్నాడే కర్మఠహ కర్మీ వాడు ప్రతిదానికి కర్మతో ముడిపెడతాడు రాగా దాని ఎందు రాగాన్ని పెంచుకుంటాడు పెంచుకుని దానివల్ల నవేదయంతి కర్మాతీతమైనటువంటి ఆ కర్మ ఆత్మ అకర్తృ ఆత్మ నైష్కర్మ్యము అంటారు న విద్యతే కర్మ యస్మింతత్ నిష్కర్మ ఆ పరబ్రహ్మ ఎందుకు కర్మ లేదు అంచేతాన్ని నిష్కర్మ అని పేరు ఆ నిష్కర్మ యొక్క భావమే నైష్కర్మ్యము కాబట్టి ఆత్మస్వరూపమునందు కర్మ యొక్క ప్రవేశము లేదు అనే సత్యాన్ని నవేదయంతి కాంటున్నా వై వైదే షుడ్ నాట్ నో అంత కష్టపడి కర్మ చేస్తున్నారే ఆత్మ అకర్తృ ఆత్మస్వరూపాన్ని ఎందుకు తెలుసుకోలేరు అంటే రాగా ఆ రాగము అనేది హీ డెవలప్స్ ఏ కమిట్మెంట్ టు కర్మ బస్ ఇంక ఆ కర్మ యొక్క పరిధిని దాటి ఉన్నతమైన దానిని చూడలేకపోతాడు ప్రతిదానికే కర్మ అంటూ ఉంటాడు నేను ఒక ఆయన ఎరుగుతున్నాం ఓ ఆయన ఒక్కొక్క సీజన్కు కర్మ మొదలు పెడుతూ ఉంటారు ఆ సీజన్ ని బట్టి ఏదో ఇప్పుడు మొన్న ఏం చేశామో మొన్న చండీ యాగం చేశాము ఒక చండీ యాగం అయిపోయింది కదా ఈసారి నారాయణ యాగం అని మొదలుపెట్టు నారాయణ యాగం అయిపోయింది నేనంటాను గృహస్థులు చేసుకోవాల్సిన కర్మలు ఇవన్నీ గృహస్థులు భోగలాలసులు అయిపోయి కర్మలను వదిలిపెట్టేస్తే సన్యాసులు పట్టుకుని ఈ కర్మలను చేయటం ఏమి న్యాయం ఇది సో హీ హ్యాస్ టు డూ సమ్ కర్మ ఆర్ దేద ఎందుకంటే ఈ కర్మలన్నీ అంటే మన చుట్టూ ఏమంది శిష్యులు ఉన్నారో వాళ్ళని కొంచెం ఎంగేజ్లో పెట్టాలి లేకపోతే చేతారు ఏదో కర్మ చేస్తూ ఉంటే ఎంగేజ్ అవుతూ ఉంటారు కొంత ధనాన్ని ఒకటి పారేస్తాడు కొంత శ్రమదానం ఒకటి చేస్తాడు సమ్ డెవలప్మెంటల్ వర్క్ చేస్తున్నట్టుగా గవర్నర్ పెట్టి వాళ్ళు అలాగే ఏదో సమ్తి గారి దగ్గర చూసుడు లేకపోతే వీళ్ళందరూ కూడా చేయిజారిపోతారు ఎందుకండి ఊరికే జనాన్ని చుట్టూ తిప్పుకోవడం అది కోశం అది పంచకోశాలలో ఇది ఆరో కోశం వయిషుడియా వయిషుడియు సాధితి ఫాలోవర్స్ వై వాట్ ఫర్ నన్న అడిగితే భిక్ష తప్ప ఇంకేం అక్కర్లా ఎందుకంటే భిక్ష దేహాన్ని నిలబెట్టడం దేహయాత్ర కోసం శ్రీకృష్ణ అదే అన్నాడు శరీరా శరీరా రొన్నాడు నైవ కుర్వన్న కార్య అన్నం శరీరం కేవలం కర్మ కుర్వన్ ఆత్మ ఓదికిల విషం శరీరం కేవలం కర్మ శరీరం అంటే శరీరా నిర్వాహార్థమునది భాషకరుల రస దేహం నిలబడడానికి ఎంత కర్మ అవసరమో అంత కర్మ ఎంత కర్మ అవసరం దేహం నిలబడ్డానికి ఇల్లు తుడుచుకోవడం బాత్రూంలో కొంచెం క్లీన్గా పెట్టుకుని స్నానం అది చేయటం భోజనం చేయటం తర్వాత కొంచెం విశ్రాంతి తీసుకుంటూ ఉండం రాత్రిపూట అవసరమైతే పొగలవరగంటసేపు విశ్రాంతి తీసుకోవడం సమ్ కాన్స్టిట్యూషనల్ వాక్ ఇలాంటివి ఎప్పుడైనా ఆరోగ్యం చేస్తే మందు శరీరం కేవలం కర్మ కుర్వన్ నువ్వు చేసుకో నాత్మవుతిషం నిన్ను పుణ్యం కానీ పాపం కానీ ఏదీ ముట్టదు ఏమీ అక్కర్లేదు పుణ్యం అక్కర్లేదు పాపం అక్కర్లేదు ఎందుకు అక్కర్లేదు ఆత్మ పూర్ణ కాబట్టి కర్మ చేయాల్సిన స్థాయిలో ఉన్నప్పుడు చేయదగ్గదే కానీ కర్మయందు రాగం పనికి రాదు ఎత్ కర్మిణ నా ప్రవేదయంకి రాగా ఆ కర్మయందు రాగంచేత ఈ కర్మ చేయాలి ఈ ఫలాన్ని పొందాలి ఈ కర్మ అంబిషన్ అంబిషన్ రెండు రకాలు వరల్డ్ ఆంబిషను స్పిరిచువల్ మెటీరియల్ తీసుకులాజీ రిలిజియస్ యాంబిషన్ నేను స్వర్గానికి వెళ్ళాలి స్వర్గంలో ఇంకా ఎక్కువ కాలం ఉండాలి ఆపై స్వర్గానికి వెళ్ళాలి అనే విధంగా సో దట్ కైండ్ ఆఫ్ కర్మ ఎందు రాగము తేన ఆతురామ్ యాంక్షస్ కర్మ మనిషిని యాంక్షస్ చేసేస్తుంది ధృతరాష్ట్ర మహారాజు గారికి ఓ రోజు రాత్రి నిద్ర పట్టదు ఒంటి గంట అయిపోతుంది నిద్ర పట్టదు ఏం చేస్తాడు నిద్ర పట్టిన వాడు ఏం చేస్తాడు నిద్రపోతున్నవాడిని లేపుతాడు సో అక్కడ ఎక్కడో ఓల కులిబాట్లు పడుతూ ఉంటాడు ప్రతి హారి ఒక గంట కొడతాడు ఆ సేవకుడు పరిగెత్తుకొస్తాడు నేను కళ్ళు నువ్వుకుంటాం ఏమిటి మహారాజా అని వెళ్ళి పట్టుకురా ఆయన నిద్రపోతూ ఉంటాడు లేపుకురా సో విదురుణ్ణి లేపుకొస్తాడు ఏ విధురా నాకు నిద్రపడట్లేదు ఏమిటిదే అని అడుగుతాడు అంటే విదురుడు అంటాడు నిద్ర పట్టకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అవన్నీ చెప్తాను దాంట్లో ఏ కారణం నిద్ర పడట్లేదో నువ్వు చెప్పుకోవాలి వదిలి పెడతాను దాంట్లో ఒక కారణం ఏం చెప్తాడంటే కర్మాసక్తి వల్ల నిద్ర పట్టదు పొద్దున్నే ఏపీ ఎక్స్ప్రెస్ కి వెళ్లాలని మీరు అనుకుంటే ఏపీ ఎక్స్ప్రెస్ కి సెవెన్ కి సిక్స్ థర్టీకి వెళ్తే చాలు సిక్స్ కి ఇంటి దగ్గర బయలుదేరితే చాలు ఫైవ్ లేస్తే చాలు కానీ ఫైవ్ దాకా నిద్ర కర్మాసక్తి ఉంటే నిద్ర పట్టదు మొన్నాడు పొద్దున్నే పెళ్లి అనుకోండి పొద్దున్నే ఎనిమిది గంటలకు పెళ్లి కన్యాదాత రాత్రి నిద్రపోతాడా ఏమే నిద్రపోదు మనసుగా కొట్టుకుంటూ కూర్చుంటాడు ఎందుకంటే నిద్ర పడదు రాయి చేసిలా చేయకపోయిలా కర్మాసక్తి వల్ల నిద్ర పట్టదు అని విదురుడు చెప్తాడు ఆ సెక్షన్ తీసి అది ఒక క్రోడీకరించాలి కోరిక ఉళ్ళిపోయి రాకెప్పుడో టైపు కుదిరినప్పుడు ఆ పని చేస్తాను ఇట్ ఈస్ దేర్ ఇన్ మహాభారతం కనుక ఆతురాహ తేన రాగేణ ఆ కర్మ ఎందు రాగం చేతను రాగమంటే అటాచ్మెంట్ ఆతురాహ యాంకస్ అయిపోయి చాలా దుఃఖాన్ని అనుభవిస్తారు ఈ కర్మంతా చేసి ఏముద్ధరించారంటే క్షీణలోకాశ్చ్యవంతే ఆ లోకము పుణ్యలోకాలని పొందుతారు లోక శబ్దానికి ఫలం కర్మ చేసి ఫలాన్ని సంపాదిస్తారండి ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్ ఎగ్గుతూ ఉంటారు మొత్తం ప్రపంచంలో ఉన్న కరప్షన్ అంతా అన్ని రకాల దోషాలు తప్పులు చేసి ఓ ఎలక్షన్ ఎక్కుతాడు ఎంతసేపు ఉంటుంది ఎలక్షన్ పోలిషన్ గవర్నమెంట్స్ ఐదు సంవత్సరాలు కూడా నమ్మకం లేదు ఎప్పుడు పడిపోతుందో తెలియదు ఒక ఆయన అంబుజం అనే మినిస్టర్ అయ్యాడు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మినిస్టర్ అంబుజం డిఎంకే మినిస్టర్ పద్దెనిమిది రోజులు హీవస్ మినిస్టర్ అంటే ది షార్టెస్ట్ మినిస్టర్ ఎవరు అంటే ఆయన పేరు రికార్డుల్లో ఎక్కింది సో ఈ కర్మఫలము వీళ్ళు కరప్షన్ తోటి వీళ్ళకు అపకారం చేసి వాళ్ళకు అపకారం చేసి అసత్యాలని పలికి జీవితాన్ని అసత్యమయం చేసుకుని ఎంపీ అవుతాడు అయ్యి ఏమి ఎంపీ హీ హీ రిమైన్స్ హీ లూజెస్ దట్ పొజిషన్ ఇన్ నోట్ ఐ మళ్ళీ ఇంకోసారి ఎంపీ అవ్వాలంటే మళ్ళీ సమస్య అధ్యత పార్లమెంట్ డిజాల్వ్ చేసినప్పుడు వేలమహాలు వేసుకుని బయటకు వస్తాను ఎందుకంటే మళ్ళీ ఈ భవనంలోకి మనం రాగలుగుతామో రాలేమో మళ్ళీ ఈ భవనంలోకి రావాలంటే సమాజం మీద పడాలి సమాజానికి మళ్ళీ ఏవో మంచి చెడు అన్నీ కలగాపలకం చేసి చెప్పాలి వాళ్ళని ఒకప్పుడు కొంచెం సత్యం చెప్పినా ఒకప్పుడు అసత్యం చెప్పి వాళ్ళని తన వైపు తిప్పుకోవాలి అసత్యాలు పలకాలి మోసం చేయాలి హైపోక్రసీ డిప్లొమసీ లంచం ఎన్ని దోషాల అవసరం అయితే అన్నీ చేయాలి చేసి మెజారిటీ సంపాదించాలి సంపాదిస్తే మళ్ళీ పార్లమెంట్లో అడుగుపెట్టచ్చు లేకపోతే అక్కడికి వెళ్తే మర్యాదగా ఉండదు ఆ పార్లమెంట్ భవనం దగ్గరికి వెళ్తే మనం విజిటర్స్గా వెళ్తే మనకి మర్యాదగా నవట్లేదు కానీ ఈ ఓడిపోయిన ఎంపీ వెళ్తే అదేవిధంగా ఈయనెందుకు వచ్చేదండి ఓడిపోయాడు కదా వై హీఈ్ అరౌండ్ హియర్ లైట్ హియర్ అని అందరూ కూడా ముక్కు మీద వేలు వేసుకుంటారు సో క్షీణలోక కర్మచేత సంపాదించిన లోకము అట్టిదియేమంతే డిఫాల్ డౌన్ XMP అయిపోతాడు XMP అంటే అర్థం ఏంటో నాన్ ఎంపీ అని అర్థం ఎక్స్ నాన్న అర్థం మాజీ అంటే ఈజ్ నో మోర్ తీతీసేసిన తహసీల్దార్ ఒకప్పుడు తహసీల్దార్ ఇప్పుడు నో వై ఈ వాజ్ సస్పెండెడ్ తీసేసిన తహసీల్దార్ గారు ఆ విధంగా అయిపోతాడు క్షీణలోకాశ్చ్యమంతే అని కర్మనింద కర్మనింద యొక్క తాత్పర్యం కర్మ ఎందుకు పనికిరాందని కాదు కర్మ చేయదగ్గదే కానీ జ్ఞానాన్ని పొందాలి కర్మఫలము అల్పము ఉపనిషత్తు పాఠం కదండి ఇది నేను కర్మశాస్త్రం పాఠమా ఇది ఉపనిషత్ పాఠం అంటే మరి ఇలాగే ఉంటుంది భాష్యం కించ అవిద్యాం బహుధ బహుప్రకారం వర్తమానా ఈ తీత అన్నది ముళ్లపూడి ముళ్లపూడి వెంకటరమణ మంచి కవి ఆయనది మంచి గొప్ప కవి ఆయన ఎనీవే కించ ఇంకా కించ అంటే అభిప్రాయం ది సేమ్ టాకి టాపిక్కి స్పర్శ ఇంకా టాపిక్ మారలేదు ఏమిటది అవిద్యాయాం బహుధా ఒక అవిద్యలో ఒక అజ్ఞానంలో పడిపోతాడు దాంట్లోనే తిరుగుతూ ఉంటాడు దాంట్లోనే చెలవలు పలవలు కల్పించుకుంటూ దాంట్లోనే తిరుగుతాడు తప్పించి దాని నుంచి బయటపడదామని వాడుకుంటారు अविद्यां बहु बहुप्रकार वर्तमान तयमेवनामें अद्यवामें मेमे कृता अन आयन ने विश्चर्य రాశి లగ్నము కరణము తిథి ఈ నాలుగు తెలుసు ఉన్నవాడు కృతార్థుడు అని చెప్పారు ఒక శ్లోకం ఒకటి పైగా నేనన్నాను ఏమండి మీరు ఆ శ్లోకం చెప్పారు బానే ఉంది ఈ నాలుగు తెలుసుంటే వాడు కృతార్థుడైపోతాడు అంటే ఎస్ నాలుగు తెలుసుంటే కదా అంటే అర్థమేంటి ఇప్పుడు ఈ క్షణంలో ఉన్నారనుకోండి మీరు మీ రాశి ఏమిటి మీ లగ్నం ఏమిటి మీ తిథి తిథి ఏమిటి కరణము అంటే ఏదో సంసరి థింగ్ కరణ శబ్దం అన్ని శాస్త్రాల్లోనూ ఉంది డ్యాన్స్ లో కూడా ఉంది కరణము కరణము అంటే పోస్చరణార్థం అలాగే దీంట్లో ఏదో ఉంటుంది కారణం ఈ నాలుగు తెలుసుకుంటే వాడు కృతార్థ నేను చెప్పాను అలా అనుకోకండి తప్పది ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే కృతార్థుడవుతాడు ఈశ్వరుడు యొక్క సర్వవ్యాపక తత్వాన్ని తెలుసుకుంటే కృతార్థుడవుతాడు కానీ రాశీకరణమో లగ్నము తిథి తెలిస్తే కృతార్థుడే అవుతాడు తిథి తెలిసిందనుకోండి మీకు తెలిసిన ఆ జ్ఞానం పన్నెండు గంటల తర్వాత అది పోతుంది అది ఇవే ఇవాళ ఏకాదశి ఈ జ్ఞానం ఎప్పటి వరకు వ్యాలిడ్ అది తెల్లారేదాకా వాలిడ్ తెల్లారిన తర్వాత ద్వాదశి అని గుర్తు పెట్టుకోవాలి మళ్ళీ గుర్తు పెట్టుకోకపోతే పోయింది జ్ఞానం అలా వచ్చిపోయి జ్ఞానం అదో జ్ఞానమాదే వెరీ టాపికల్ అండ్ ఇర్రెలవెంట్ దాన్ని పట్టుకుని అదే సర్వస్వం అనుకోవడం అది పొరపాటు అయమేవ కృతార్థా కృత ఇది ఇతం అభిమన్యంతి అభిమానం కుమానము తప్పండి వీవి తెలుసున్నది తక్కువ ఎక్కువ అభిమానం పెట్టుకోకూడదు అభిమానం లేనివాడు పైకి అభివృద్ధికి వెళ్తాడు ఇప్పుడు నాకు సర్వము తెలుసును అని నేను అనుకున్నాను అనుకోండి ఐ విల్ ఫెయిల్ టు అప్రిషియేట్ బెటర్ థింగ్స్ ఇప్పుడు కూడా అభిమానము అది వివేకవంతుల లక్షణం కాదు వీళ్ళు అభిమన్యంతి అభిమానాన్ని కలిగి ఉంటారు అంచేతనే అజ్ఞానంలో అలాగే నిలిచి ఉండిపోతారు విద్యతనే వాళ్ళని బాలాహని వర్ణించారు అందాము బాలాహ అజ్ఞానినహ బాలాహంటే అజ్ఞానిన అని అర్థం పిల్లలంటే చిన్నపిల్లలని కాదు ఫిజిక వయస్సు దృష్ట్యా వేసిన పదం కాదు బాలాహంటే బేబ్స్ స్పిరిచువల్ బేబ్స్ స్పిరిచువల్ బేబీస్ సో ఆత్మస్వరూపం విషయంలో బేబీస్ తప్ప మరేం కాదు కర్మ అవి బాగా చేస్తారు కానీ ఆత్మనిష్ట ఆత్మతత్వం దగ్గరికి వచ్చేప్పటికీ దే డోంట్ నో మచ్ దే డోంట్ నో ఎనిథింగ్ సో ఆ విధంగా బాలులు అజ్ఞానులు యద్స్మాత్ ఏం కర్మిణ ప్రవేదయంతి తత్వం నీ ఈ విధంగా ఈ కర్ములు అంటే కర్మఠులు కర్మకాండలో నిమగ్నమై ఉండిపోయిన వాళ్ళు తత్వాన్ని తెలుసుకోలేరు అలాగే ఆధునిక కాలంలో కూడా మీమాంసకులు శంకరులు మీమాంసకుల్ని కొంత ఖండిస్తారు ఆధునిక కాలంలో కూడా వీళ్ళు వేదోక్త కర్మల్ని విడిచిపెట్టేసినా వాటి స్థానంలో లౌకిక కర్మల్ని ప్రవేశపెట్టేస్తారు రజోగుణం అధికంగా ఉంటుంది ఇవేవో కర్మలు చేస్తూ ఉంటారు కర్మలంటే అలా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతారు డాక్టర్ ఉన్నాడు అనుకోండి డాక్టర్ ఏం చేస్తాడంటే ఓ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటాడు పనిచేస్తో అదేదో గవర్నమెంట్ అంటే ఉంది కొంత మీడియా అక్కడగా చేసినా కొంత చూసి చూడండి నడిచిపోతుంది ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేసేస్తాడు లేకపోతే ఇంకో ప్రైవేట్ హాస్పిటల్లో పార్ట్నర్ అయిపోతాడు సో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ అయిపోయింది ఇంకో ఇంకొకడు వస్తాడు ఏమండి మీరు ఆ ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్నారు కదా మీరు పొద్దున్న పదింటి దాకా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళరు సాయంకాలం అక్కడ చేస్తున్నారు పొద్దున్న మా దగ్గర చేయండి నేను ఇంకోటి వస్తున్నాను నేను డాక్టర్ ప్రశ్న చెప్తున్నాను ఇట్ మే అప్లై టు ఎనీబడి వెళ్స్థాల్ సో ఊరికే ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ డాక్టర్ సో పొద్దున్న ఇక్కడ మొదలు పెడతాడు ఈ ప్రైవేట్ హాస్పిటల్ సో ఈ విధంగా ఆఖరికి ఎలాంటి స్టేజ్కి తీసుకొస్తాడంటే దాన్ని రాత్రి పదింటికి కదా పడుకునేది కాబట్టి ఎనిమిది టు పది ఇంకొక హాస్పిటల్ ఆ విధంగా మూడో నాలుగో ప్రైవేట్ హాస్పిటల్స్లో హీల్బిడి ఈ లోపల ఎవడో పెద్ద ప్రపోజల్ పెడతాడు లెటర్ స్టార్ట్ ఏ హాస్పిటల్ లైకపోలో హాస్పిటల్ అంటాడు ఇది స్టార్ట్ చేస్తాడు ఈ లోపల పొలిటీషియన్ వచ్చి మన కౌన్ వార్డు కౌన్సిలర్ గాను లేకపోతే మీకు మేము టికెట్ ఇస్తాము లేడీ అయితే మరీ పెద్ద అట్రాక్షన్ ఎందుకంటే లేడీస్ రిజర్వేషను ఇదేది కదా కాబట్టి మీకు మేము ఎమ్మెల్యే టికెట్ ఇస్తానండి డాక్టర్ గారు ఎమ్మెల్యే టికెట్ ఎందుకంటే మీ దగ్గర పేషెంట్లు ఎంతమంది ఉన్నారు అబ్బో చాలా మంది పేషెంట్ వాళ్ళందరూ మీకే ఓటేస్తారు కదా కాబట్టి మేము ఈ రకంగా ఏదో మొదలుపెట్టి వీడు ఎలక్షన్లో నిలబడతాడు ఓడిపోతాడు సో ఈ విధంగా లేకపోతే రోటేరి అయిపోతాడు ఇప్పుడు వైద్యం చేయడానికి రోటరీ క్లబ్కు వెళ్ళి అక్కడ ఆల్ కైండ్స్ ఆఫ్ మీనింగ్ అండ్ మీనింగ్లెస్ డైలాగ్స్ లో గంటలు గడిచిపోతూ ఉంటాయి ఇంకా వైద్యం ఏం చేస్తాడు రోటేరీన్ అయిన తర్వాత రోటరీ క్లబ్ కి సెక్రటరీ అంటారు వీడిని హీ బికమ్స్ సెక్రటరీ టు రోటరీ క్లబ్ రోటరీ క్లబ్ సెక్రటరీ అయితే మీరు ఈ ఈ దేశంలో ఉండే ఏ సిటీకి వెళ్లినా మన క్లబ్లోనే మీరు మకాన్ చేయొచ్చు అని ఇలాగేవో దానికి పెరక్సు హీ ఎక్స్పాన్స్ హిజ్ లైఫ్ హీ బికమ్స్ సో బిజీ వాడి దగ్గరికి వెళ్ళి పైన భగవద్గీత చదవరా అంటే భగవద్గీతకి టైం ఎక్కడా అంటే తన హితాన్ని తాను చేసుకునే టైం కూడా లేని విధంగా పెంచేసుకుంటాడు ఇది రాగా కర్మలు వీళ్ళు ఆధునిక కర్మఠులు వీళ్ళు ప్రాచీన కర్మఠులు పాపం వాళ్ళు ఏదో సంజయావంతనం చేసుకునే తర్వాత అగ్నిష్టమోనే తర్వాత మరో ఇంకో కర్మ ఇంకో కర్మ అలా కర్మలు చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఆధునిక కర్మఠులు ఇలాగా హీస్ సో బిజీ మూడు ఫోన్లు ఐదు ఫోన్లు ఉంటాయి ఇద్దరు సెక్రటరీలు వాట్ ఆల్ థింగ్స్ హీ కుడ్ డూ హిమ్ సెక్రటరీలు చేస్తూ ఉంటారు నాకు ఎవరో ఓ మెసేజ్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అన ఆయన మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు అని అంటే నేనన్నాను మీరేవారండి అడిగారు నేను ఆయన సెక్రటరీలండి అని చెప్పారు నేను అన్నాను నా నెంబర్ తీసుకోండి మీరు నా నెంబర్ వారికి ఇవ్వండి వారు నాకు ఫోన్ చేయమనని నేను చెప్తానని చెప్పాను ఎందుకంటే వారు ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు ఈ వయా సెక్రటరీ ఎక్కడ కుదురుతుంది వేరు దాకుల్డి బిజీ ఏదో దాకుల్ది అప్పుడు ఆ వారే ఫోన్ చేశారు యా నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను చాలా సంతోషం ఏంటి విషయం ఫలానా విషయం ఓకే అయితే రేపు ఆదివారం నాడు కలవండి లేకపోతే శనివారం కలవండి నేను ఏదో చెప్తాను సో ఈ విధంగా సెక్రటరీలో వాట్ వాట్ యు మీన్ బై సెక్రటరీ నీ పని నువ్వు చేసుకోవడానికి ఖాళీ లేకపోతే సెక్రటరీ సో దీంట్లో కొంత తప్పనిసరి అవ్వచ్చు బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ వన్స్ ఇమాజినేషన్ అంతే దాంట్లో సారం ఎంత అన్నది ఆఖరికి ఒక మహాత్ముల దగ్గరికి వెళ్లి ఆత్మతత్వాన్ని తెలుసుకునే టైం ఉండదు ఆయనకి ఆ స్థితికి తీసుకుపోతాడు లైఫ్ ని వాట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఇట్ ఈజ్ అంత రజోగుణము పనికిరాదు ఒక ఆయన దీని మీద ప్రశ్న స్వామి విూతాత్మానంద గారిని ఒక ఆయన అడిగారు ఇలా అయితే అంబిషన్స్ అక్కర్లేదనమాట అప్పుడు ప్రపంచంలో డెవలప్మెంట్ ఉండదనమాట అందరూ కూడా సంతోషంతో ఆ తృప్తితోటి ఉండిపోతే అప్పుడు డెవలప్మెంట్ ఉండదు కదా అని అడిగారు ఆయన్ని అడిగితే ఆయన చెప్పారు అందరికీ సంతోషము తృప్తి ముఖ్యమా లేకపోతే డెవలప్మెంట్ ముఖ్యమా అది ఏమిటో చెప్పు నువ్వు అని అడిగారు ఇప్పుడు డెవలప్మెంట్ ఏమీ లేదండి అందరూ సంతోషంగా తృప్తిగా ఉన్నారండి ఇజ్ దట్ డిజైరబుల్ ఆరు డెవలప్మెంట్ అంత డెవలప్మెంట్ ఉందండి ఎవరికి సుఖశాంతులు లేవండి విచ్ ఇస్ డిజైరబుల్ దిస్ అప్సెషన్ ఫర్ గ్రోత్ ఇట్ ఈజ్ అది తప్పని చెప్పడానికి వాడు వేదాంతే కానక్కర్లేదు వాడ వాడి ఎన్విరాన్మెంటలిస్ట్ అయినా సరిపడుతుంది కాబట్టి సో వేర్ వీఆర్ లీడింగ్ దీన్ని ఏమైనా కంపేర్ చేశారంటే హీజ్ డ్రైవింగ్ అండ్ డ్రైవింగ్ అండ్ డ్రైవింగ్ ఇంటెన్స్ డ్రైవింగ్ ట్వెల్వ్ అవర్స్ డ్రైవ్ చేస్తాడు కానీ ఈడదన్నా వేర్ హీ ఈజ్ గోయింగ్ అంతే కదండి ఇప్పుడు వీడు ఇంటెన్స్ వర్క్ చేస్తాడు బట్ ఈడదన్నా వాట్ ఈజ్ ది గోల్ అంధే నైవనీయమాన సో ఈ కర్మిణ రాగాత్ ఆ కర్మ ఎందు అటాచ్మెంటు పెట్టుకుని నా ప్రవేదయంతి ఎంతి తత్వం నానంతి ఈ కర్మ ఎందుకు చేస్తున్నావు ఎవరి కోసం చేస్తున్నామో తెలియనటువంటి స్థితికి చేరుకుంటారు ఏమయా నీ స్వరూపాన్ని నీవు తెలుసుకోవంటే ఖాళీ లేదంటాడు ఎందుకు ఖాళీ అంటే ఈ పనులన్నీ చేస్తున్నావు ఈ పనులన్నీ ఎవరి కోసం చేస్తున్నావు నా కోసమే మరి నీ కోసమే ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు నీ గురించి నువ్వు తెలుసుకోకుండా ఈ పనులు చేసేస్తున్నావే ఎప్పుడూ కూడా కర్మ చేయడం తప్పు కాదు కర్మ చేయాల్సిందే కానీ కర్మని చీకటి గదిలో చేయకూడదు వెలుతురున్న గదిలో కర్మ చేయాలి చీకటి గదిలో కర్మ చేసేస్తున్నారనుకోండి తక్కువ మన ఏదో మోకాలు పీటం ఏదో అడ్డొచ్చి పడిపోతారు మళ్ళీ లేచి మళ్ళీ కర్మ చేసేస్తూ ఉంటారు ఈ లోపల గోడకి తలకాయ కొట్టేస్తూ మళ్ళీ లేచి కర్మ చేసేస్తూ అలా చేయకూడదు చక్కగా దీపం వేసుకుని ఆ వెలుతురులో ఏదవసరమో చేస్తారు ఏదవసరం కాదో అది మానేస్తారు యాక్టివిటీ ఈజ్ లెస్ వెలుతులు ఉన్న గదిలో యాక్టివిటీ లెస్ ఎందుకంటే పడిపోవడాలు లేవడాలు బుర కొట్టేసుకోవడం ఇవే ఉండవు యాక్టివిటీ ఈజ్ లెస్ బట్ మోర్ మీనింగ్ ఫుల్ కనుక ఆ కర్మయందు రాగము అభిమానము పనికి రాదు అదే ఆయన అంటున్నారు రాగాత్ కర్మఫల రాగా నిమిత్తం ఇది రేపు కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదొచ్చతే పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమేవిష్యం శాంతి శాంతిశాంతి హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం తత్సవ శ్రీకృష్ణాస్